కీర్తన నలభై మూడు వట్టి విచారములే లవగపులేలా నెట్టన శ్రీహరిజేర నేరవలెగా కాలమేమిసేసీని కర్మ మేమిసేసీని ఏలిన శ్రీరమణుడే యదనుండగా ఆలించిన ధ్రువుని అజామిలను కాలమేమిసేసేనయ్యా కర్మమే మిసేసేను పాపమే మిసేసేని పగయేమిసేసేని కాపాడే దేవుడే దగ్గర నుండగా ఏపున గంటా కర్ణుని ఎలిమి ప్రహ్లాదుని పాపమే మిసేసేనయ్యా పగయే మిసేసేను నలువైన శ్రీ వెంకటనాథుడుండగా అలరి వాల్మీకి అలనాడు అహల్యకు కులమీ మిసేసెనయ్య గుణమీ మిసేశెను